हवाम है कभी नाम गणपतिगुवामहे कविकीनापमश्रवस्त ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पत आनश्रन्नोतिशी साधन श्रीमहागणाधिपत नम सदाशिवरंभा शराचार्य मध्यमा अस्मदाचार्यपर्यताे गुरुपरम कट भाष्यम लत्रुक्त సంహతాభ్యాం విద్యాకర్మభ్యాం మోక్ష ఇది అనుపపన్నం తో మోక్షానికి విద్యాకర్మ రెండు కలిపి మోక్షాన్ని ఇస్తాయి సముచ్చయము అనే మాట వస్తా కాదు కర్మ ఎందు ప్రీతి ఉంటే ఉండొచ్చు కాదు ప్రీతి వేరును అన్ రీజనబుల్ సెంటిమెంటాలిటీ వేరు సో కర్మ యొక్క ప్రాధాన్యం మనకు తెలుసు కానీ మోక్షానికి కర్మకి సంబంధమైనది కర్మ చేసి పని అది చేస్తుంది ఆ విషయం మనం చూడబోతున్నాము కర్మల యొక్క విశిష్టత మనం గమనిస్తాము కానీ మోక్షానికి మాత్రం కర్మ హేతు డైరెక్ట్ గా కాజు ఎన్నడూ కాదా మోక్షము కేవలము జ్ఞానైక గమ్యము ఇది సిద్ధార్థం సో ఫిఫ్టీ కర్మ ఫిఫ్టీ మోక్షం అన్నది ఓంట్ వర్క్ తర్వాత విహితత్వాత్ కర్మణ శృతి విరోధ ఇది చే సగ్రహవాక్యం పూర్వపక్ష యొక్క సంగ్రహవాక్యం ఇంకా నా లేదుగా పక్కన తర్వాత వస్తుంది దీని వివరణ రాబోతో సో పూర్వపక్ష ఒక ఒక అబ్జెక్షన్ లేవ తీస్తున్నాడు నువ్వు చెప్పిన సిద్ధాంతం శృతి విరుద్ధంగా ఉన్నది శృతి అంటే వేదం వేద విరు విరో విరుద్ధముగా ఉన్నది శృతి విరోధ ఎందుకంటే కర్మలకి మోక్షంతో సంబంధం లేదని నువ్వు అన్నావే దాంతోటి కర్మలు విధింపబడ్డాయి కర్మలు నేను చెప్పింది నువ్వు చెప్పినవి కావు వేదం చెప్పింది కర్మలని వేదమే విధిస్తోంది ఎంజాయ్ మ్యాండేట్ కాబట్టి వేదము చేత మ్యాండేట్ చేయబడిన కర్మలకి మోక్షంతో సంబంధమేమి లేదని నువ్వేమో సిద్ధాంతం చేసి కూర్చోబెడితే అది ఆ వేదానికి విరుద్ధంగా మాట్లాడినట్టు అయిపోతుంది అది వాళ్ళ యొక్క పూర్వపక్షం దాన్ని వివరిస్తున్నారు ఇదిగో నేను చెప్పాను చూడండి ఉపమర్దనం అనే అదో ఇప్పుడు వచ్చింది నిన్ననే రావాల్సింది అసలు నిన్న రాలేదు ఇప్పుడు వచ్చింది ఎనివే కర్తాదిశేషం ఆత్మైకత్వ విజ్ఞానం విధీయతే సర్పాది భ్రాంతి విజ్ఞానోపమర్దకరవాది విషయ విజ్ఞానవత్ తరి కర్మవిధిశ్రుతీనా నిర్విషయత్వాధము వచ్చి పడింది విరోధం ఉండకూడదు కదా కాంట్రడెక్షన్ ఉండకూడదు శాస్త్రం ఇక్కడ విరోధం వస్తుంది నువ్వు చెప్పిందాన్ని బట్టి ఎలాగా ముందు అసలు ఆ దృష్టాంతం చూడండి సర్పాది భ్రాంతి విజ్ఞపమర్దక రజ్వాది విషయ విజ్ఞానవత్ ఆది అది ఒక దృష్టాంతం సర్పము రజ్జు సర్పాది రజ్వాది ఇంకా ఏదైనా ఇంకో దృష్టాంతం మీరు తీసుకుంటే యూ కెన్ హ్యాడ్ సో ఒక అక్కడ ఒక వస్తువు ఉంది సన్నగా పొడుగ్గా ఉంది అది ఒకడు అయం సర్ప అని ఒకడు అంటే వాడు పక్కవాడు అంటాడు ఆ సర్పం కాదుది అది మాలా అని వాడు అన్నాడు ఎంతసేపు సభలో ఎవడో మాల వేశారు ఆ దృష్టికోణంలో ఉన్నాడు వాడు అని చేత మాలా అని అన్నాడు ఇంకొకళ్ళు అన్నారు మాలా కాదు ఏం కదయా ఇంకా ఎవడో పిల్లడు అలాగ నీళ్లని గ్లాసులో నీళ్ళని అలా సన్నగా పొడుగ్గా పారిపోసాడు అది జలము యొక్క ఒక ధార తప్పించి మరేం కాదు మూడో వాడు అన్నాడు నాలుగో వాడు అన్నాడు అబ్బాయి ఈ మూడు కూడా కాదండి అది భూమి వివరము అంటే భూమిలో అక్కడ ఒక క్రాక్ ఒకటి కింద నాలుగో వాడు ఇప్పుడు ఒక ఆయన బ్యాటరీ లైట్ వేసి మీరు చెప్పిన నాలుగు తప్పే నాలుగు పక్షాలు తప్పే నా నాలుగు తప్పే అంటే మా నాలుగు పక్షాలని కొట్టేసి వాటిని ఉపమర్దం చేసేసి నువ్వేదైనా కొత్త పక్షం తీసుకొస్తావా దీంట్లో పక్షం ప్రసక్తి కాదు మీరు సరిగ్గా చూడలేదు మీరు చీకట్లో భ్రాంతి అక్కడ ఉన్నది ఈ నాలుగు కూడా కాదు మరి ఏముంది రజ్జు సో ఎలాగైతే సర్పాది విషయములన్నింటినీ కూడా సర్పాది భాంతి విజ్ఞానములనన్నింటినీ కూడా ఉపమర్దం చేసేసి భాంతి జ్ఞానాన్ని త్రోసిపుచ్చేయటమే దాన్ని విలీనం చేసి పారేసి రజ్జు జ్ఞానం కలిగింది ఆది శబ్దం చేత శుక్తి రజత దృష్టాంతాన్ని మీరు తీసుకోవచ్చు వాడు శుక్తి అంటే షల్ ఆలుచిప్ప అంటారు ఆలుచిప్పని అంటారు ఎప్పుడైనా ఈ పాత ఈ వ్యాసం కాలంలో చెరువు దగ్గరికి వెళ్తే చెరువులో చాలా మటుకి నీళ్లు ఎండిపోతాయి ఎండిపోయి ఆ బెడ్ బయటపడుతుంది దాంట్లో ఆలుచిప్పలు ఉంటాయి అది మీరు తీసుకొస్తే కొంచెం చిల్లు పెట్టుకుని మామిడికాయకి పై ఉన్నటువంటి కవర్ తీయడానికి ఉపయోగపడుతుంది మా అమ్మగారు నాకు ప్రమాయించి వారు నేను తీసుకొచ్చి ఇవ్వండి చిల్లు కూడా పెట్టించి ఇవ్వండి కూర్చొని మావిడికాయలకు ఎలా పై కవర్ తీసి ఇచ్చి ఇవ్వండి ఐ యూస్ టు సెర్వ్ మై మదర్ లైక్ డై ఏదో పాపం పాతకాలపు మనిషి ఆవిడే నేను కొంత సేవ చేసేవాళ్ళు నేను తప్పింకెవాళ్ళు చేసేవారు కదా నేనే పాపం ఆవిడకి అలా తోడుగా సేవ చేస్తూ ఉండేవాడి ఇలాంటి మావిడికాయ పిలిచి పెట్టడం తర్వాత ఏదైనా కట్టెలు కొట్టి పెట్టడం ఇలాంటి సేవ ఏదో చేసేవాడి గ్రో చిన్నప్పుడు మాట సో ఆ షెల్ ఉంటుంది చూసారా ఆలు చిప్పు అంటారే అది వెండిలాగా ఉంది కాలంలో ఒక పర్టికులర్ యాంగిల్లో దానిమీద సూర్యీకరణ పడి అది మీ మొహాన్ని పడితే వాహ్ వెండిరా అని అనుకుంటా శుక్తి రజత భ్రాంతి అంటారు మామూలుగా వేదాంతులకి సర్ప సర్పరజ్జు భ్రాంతి రజ్జు సర్పభ్రాంతి అది కాకపోతే ఇంకా శుక్తి రచిత భ్రాంతి ఇంటే వీళ్ళకి పొద్దు నుంచి సాయంకాలం ఈ రెండు భ్రాంతులే ఈ వాళ్ళు కదిలిస్తే దాని ఇదికాలే అధికారి ఎనీవే సో సర్పాది భ్రాంతి విజ్ఞానాన్ని ఉపమర్దం చేసేసి రజ్జు జ్ఞానాన్ని చెప్పినట్టుగా నువ్వేమంటున్నావు కర్తాది కారక విశేషం ఉపమృధ్య అదేవిధంగా కర్త లేడు కర్మ లేడు కరణము లేదు ఏ భేదము లేదు అంతా భ్రమే ఆత్మైకత్వ విజ్ఞానం అంతా ఆత్మయే నువ్వు ఆత్మను చూసే భ్రమపడి ఆబ్జెక్ట్ అనుకున్నావు అదే ఆత్మను చూసి భ్రమపడి సబ్జెక్ట్ అనుకున్నావు అంతా ఆత్మయే ఆత్మకంటే భిన్నంగా ఏదీ లేదు కర్త లేదు కరణం లేదు కర్మ లేదు సంప్రదానం లేదు అపాదానం లేదు ఆధారం లేదు ఫలం కూడా లేదు ఫలం అంటే స్వర్గాది ఫలం అది కూడా ఆత్మకంటే భిన్నంగా లేదు ఇంకా ఏదీ ఆత్మకంట భిన్నంగా లేదనమాట ఏదీ ఆత్మకంట భిన్నంగా లేదు వాటే థింగ్ యూసే సో కర్తాదులు ఏమీ లేకపోతే కర్మవిధి శృతీనాం నిర్విషయత్వా కర్మను బోధించే శృతులు ఉన్నాయి వాటికి సబ్జెక్ట్ లేకుండా పోతుంది వాటికి విషయం ఉండదు ఎందుకంటే అగ్నిహోత్రం జుహోతి అని వాక్యం ఉందనుకోండి అగ్నిహోత్రము అనే కర్మను చేయవలదు ఒకడు కర్త ఉండాలి కర్మ అంటే అగ్నిహోత్రాన్ని అక్కడ వేల్చి ఒక నిప్పు అనేది ఒకటి వేరే ఉండాలి కర్త ఒకటే నిప్పు ఒకటే అయితే వాడు ఏమి కర్మ ఎవడే కర్మ చేస్తాడు చేత్తో స్పూన్ పట్టుకుని దాంతో ఆజ్యాన్ని తీసుకుని దాంట్లో వ్రేల్చాలి ఎందుకు ఈ కష్టమంతా పొగంతా కళ్ళలోకి పోతే ఈ కష్టమంతా వీడు ఎందుకు పడాలంటే స్వర్గం కోసం నువ్వేమన్నా అన్ని ఉపమృద్ధి అన్నీ పచ్చడి చేసి పెట్టావు ఆత్మతప్పింకేం లేదన్నావు ఈ కర్మ విధులకు కర్తే లేకపోతే పైగా నువ్వేమో కర్త అనేది మిథ్యంటావు కర్తే లేకపోతే ఇంకా కర్వ కర్మవిధికి కర్మ వాక్యానికి కర్మను బోధించే వాక్యానికి విషయమే లేదు దెర్ ఇస్ నో సబ్జెక్ట్ మ్యాటర్ ఫర్ ఎనీ మ్యాండేట్ వాట్స్ కర్మవిధి వాక్యాలకి విషయమే లేకుండా పోతే ఆ వాక్యాలు అలా గాల్లో వెళ్లాడుతూ ఉంటాయి వాటికి ఏమీ ప్రయోజనం ఉండదు విరోధం ప్రాప్తం అవుతుంది అవి కాంట్రడిక్ట్ ఆ వాక్యం చూస్తే కర్త కర్మ కరణము ఇవన్నీ వేర్వేరుగా భాషిస్తున్నాయి ఆ వాక్యంలో వేరువేరుగా ఉంటేనే ఆ వాక్యం సార్థకం అవుతుంది కానీ నువ్వేమంటున్నావు అంతా ఉపమర్దనం చేసి పెట్టావు కదా మర్దన చేసేసి అంత పచ్చరి కింద చేసి పెట్టావు కదా అంతా ఆత్మే కదా ఇంకా కర్త వేరుగా లేదు కర్మ వేరుగా లేదు క్రియ ఏమీ లేదంటావు ఇంకా ఇంకా కర్మ కర్మవాక్యం ఏమైంది వేస్ట్ అయిపోయింది అది శృతి విరోధము వేదానికి పెద్ద లోటేది వరపక్షం వరపక్షం బాగా బలంగా చేసి తర్వాత దాన్ని పరిహారం చేస్తాం విహితాని కర్మాణో కర్మ వాక్యాలకు కర్మ పోతే పోనాయి అని అన్నానికి వీలులేదండి ఎందుకంటే కర్మ విహితములవి వేదము చేత విధింపబడి ఉన్నాయి మ్యాండేటెడ్ కర్మలవి వాటిని నిర్విషయంగా చేసి కూర్చోపెట్టి అసలు కర్మకి ఏ రకమైన విలువ లేక చేసి కూర్చోపెట్టడము అది తగదు సుమ ఎందుకంటే వేదమునందు ప్రేమ ఉన్నటువంటి వాళ్ళ మనం వైదికులము వైదికుల మధ్య ప్రసంగమే అవైదికుడు ఉన్నాడు అనుకోండి నీ వేదాన్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వారేమంటాడు వారి దగ్గర ఈ ప్రసంగం కాదు వారి దగ్గర టాపిక్ వేరే ఉంటుంది డిస్కస్ విత్ హిమ్ ఇన్ అ డిఫరెంట్ బేసిస్ ఆల్ట్ సో వీళ్ళందరూ వైదికుల మధ్య చర్చ అనమాట మేమాంసకులు అంటే మరి వైదికులే కదా ఎనివే సో కర్మవాక్యాలకి విరోధం వచ్చిపోతుంది అది తగదు తర్వాత ప్రమాణత్వాశ్తీనాం ఇది చే కరెక్ట్ నా ఇది ఆ ఇతి పైన ఇతి చేతికి ఇంతవరకు వివరణ సో శృతీనాం ప్రమాణత్వ పోనీ కర్మవాక్యం వేస్ట్ అయిపోయి జ్ఞానవాక్యమే కరెక్ట్ అని మనం నిర్ణయం కూర్చుందాము అంటే కర్మవాక్యం చెప్పింది కూడా వేదమే జ్ఞానవాక్యం ఎలాగైతే వేదమో కర్మవాక్యం కూడా వేదమే వేదంలో లాస్ట్ పోర్షన్ వేదాంతమో నువ్వు స్పెషల్ నేమ్ ఒకటి దానికి పెట్టేవే గానీ వేదాంతం కూడా వేదంలో భాగమేగా కర్మలు కూడా వేదంలో వాక్యాలే కాబట్టి నీ వేదాంత వాక్యాల కోసమనే ఈ కర్మ వాక్యాలకు విరోధం వచ్చి కూర్చుంటే అది శృతి యొక్క ప్రామాణ్యానికి భంగము సో శృతి ఒక అంశంలో కరెక్టు ఇంకో అంశంలో తప్పు అని అనడానికి వీల్లేదు ఇది మొత్తం శృతి యొక్క మహిమకి దాని ప్రమాణత్వానికి అది మనకి పురుషార్థాన్ని బోధిస్తోంది అని చెప్పేటువంటి ఒక నిర్ణయం ఆ నిర్ణయానికి భంగ కాబట్టి శృతి ప్రామాణ్యం ఇక్కడ దెబ్బతింటుండి సుమా ఇది చేరుషార్థోపదేశపరత్వా అది సంగ్రహవాక్యం అదే శృతులు కర్మలని బోధిస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావు శృతులు కర్మల్ని బోధించట్లేదు జ్ఞానాన్ని బోధించట్లేదు శృతులు పురుషార్థాన్ని బోధించలేదు శృతుల తాత్పర్యము కర్మలని బోధించి నిన్ను కర్త చేసి కూర్చోబెట్టి కర్మ క్రియా మొదలైన కారకముల యొక్క నానాత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయటం శృతి యొక్క తాత్పర్యం కాదు కర్మను బోధించడం ముందు శృతికి తాత్పర్యం లేదు శృతి తాత్పర్యం ఏంటంటే పురుషార్థాన్ని బోధించటం ముందు తాత్పర్యం పురుషార్థము The human happy, goal. What is ద హ్యూమన్ హ్యాపీ గోల్ వట్ ఈస్ ది హ్యూమన్ గోల్ హ్యాపీనెస్ దట్ ఈస్ ది హ్యూమన్ గోల్ మనవుడు ఏ పని చేసినా కూడా ఆనందం కోసమే చేస్తాడు కాబట్టి పురుషార్థాన్ని బోధించేందుకు ప్రవర్తిస్తున్నాయి కాని కేవలం కర్మని బోధించటము తాత్పర్యం కాదు We miss the final goal. A final goal ni మిస్ అయిపోతాం మనం గోల్ని లక్ష్యం విషయంలో మనకి శుద్ధి ఉండదు ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తా చూడండి ఒకడు లంచం తీసుకుంటున్నాడు లంచం దేనికోసం తీసుకుంటున్నాడు ఒక వెయ్యి రూపాయలు నాకు అదనంగా వస్తే మామూలుగా వచ్చిందనుకంటే ఇంకో వెయ్యి రూపాయలు అదనంగా వస్తే నాకు బాగుంటుంది అని అనుకుంటున్నాడు లక్ష్యం ఆ వెయ్యి రూపాయలు అని అనుకుని లంచం తీసుకుంటున్నాడు కానీ వెయ్యి రూపాయల లక్ష్యం కాదు ఎందుకంటే రూపాయలు చాకలెట్లు నవ్వాలంటే నవ్వులుతాడా ఏమై వాట్ హీ విల్ డూ విత్ ఆల్ దట్ మనీ అబ్సొల్యూట్లీ నో యూస్ కానీ అలా కాదు ఈ వెయ్యి రూపాయలతోటి హీ వాంటెడ్ టు పర్చేజ్ ఏ కూలర్ దీని ఫోర్ లక్ష్యం ఏమిటంటారు వెయ్యి రూపాయల కూలరా కూలర్ లక్ష్యం వెయ్యి రూపాయలు లక్ష్యం కాదు మీరు కొంచెం ఆలోచిస్తే కూలర్ కూడా లక్ష్యం కాదు ఎందుకంటే అది కూలర్ లక్ష్యం కాకపోవడం ఏంటి కూలర్ కంఫర్టబుల్గా ఉంటుంది కదా కూలర్ ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది కదా చూడండి సపోజ్ బయట కూలర్ చక్కగా చల్లని గాలి వీచుతోంది కంఫర్టబుల్గా ఉండేందుకు అవకాశమే కానీ లోపల కంఫర్ట్ లేదనుకోండి అది కంఫర్టబుల్గా అనిపిస్తుందా అనిపించిన ప్రసన్నత ఉండకుండా చాలా బెంగా యాంగ్జైటీ ఉందనుకోండి కూలర్ పెట్టారనుకోండి పోతుందా బెంగా యాంగ్జైటీ పోతుందా కూలర్ పెట్టేస్తే బెంగలు యాంగ్జైటీలు భయాలు పోయి మాట అయితే ఇంకా సైకియాట్రిస్ట్లు అందరూ కూడా దుకాణం మూసేసుకోవచ్చు కూలర్ ఉన్నా కూడా ఆ బెంగటీ ఉంటూనే ఉంటుంది పైగా బెంగగా యాంగ్జైటీగా ఉన్నప్పుడు ఆ కూలర్ వల్ల కంఫర్ట్ రాదు కూడా సో ఇంటికి ఎవడో వచ్చాడు గెస్ట్ వాడు ఆ కూలర్ కంఫర్ట్ అనుభవిస్తూ ఉంటాడు వీడు మాత్రం వీడిగా కూలర్ కంఫర్ట్ లేదు ఎందుకంటే వీడి మనస్సులో యాజిటేషన్ దేర్ ది అవుట్ సైడ్ కంఫర్ట్ కెన్ బి కంఫర్టబుల్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ దట్ ఇన్నర్ కంఫర్ట్ అవునండి సపోజ్ వెయ్యి రూపాయలు లంచం తీసుకున్న కారణంగా యు లాస్ట్ ది ఇన్నర్ కంఫర్ట్ అండ్ గెయిన్ ది అవుట్ సైడ్ కంఫర్ట్ ఇజ్ ఇట్ ఎ గెయిన్ ఆర్ లాస్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ బార్గెయిన్ పంజాబ్ ఆయన సిద్ధు వాట్ కైండ్ ఆఫ్ బార్గెయిన్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ బార్గెయిన్ నేను ఆయన ఫోటోగ్రాఫ్ చూశాను మామూలుగా ఓ టవల్ని ఎత్తుకు ఒక పాంటు షర్ట్ కూడా ఒక బెల్ట్ వేసుకుంటాడు బెల్ట్ పదిహేను రూపాయలు ఉంటుంది ప్యాంటో షర్ట్ రూపాయలు ఉంటుంది మొత్తం ఖరీదంతా ఆయన ధరీ దేహానికి వస్తువులు ఇంతే ఆయన దగ్గర రెండు కోట్లు ఉన్నాయి ఏం చేసుకుంటాడా కోట్లు భోంచేస్తాడా కూర్చుని ఒక వెయ్యి రూపాయలకైతం ఖర్చు పెడితే రెండు నెలలు భోంచేయచ్చు మనిషి ఏం చేస్తాడా కూర్చుని బొక్కుతాడా ఏమన్నా ఇప్పుడు వెళ్ళి ఈ శాట్ అనే జైల్స్ శాట్ జైలు సెల్లో కూర్చుని కంఫర్టబుల్గా ఉండగలిగి మునగాడితనం ఆయనకు ఉంటే అసలు సమస్యే కాదు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి మీరు జైలు సెల్లో కూర్చోబెట్టండి నేను పుస్తకం ఉంటే పుస్తకం చదువుకుంటాను పుస్తకం మా దగ్గర నుంచి తీసేసుకుంటే జపం చేసుకుంటూ కూర్చుంటాయి ఇప్పుడు మీరేం చేస్తారు నన్ను నేను జైలు సెల్లో కంఫర్టబుల్గా కూర్చుంటాను నాకు భిక్ష మీరు ఇచ్చేసి పక్షంలో నేను కంఫర్టబుల్గా కూర్చుంటాను ఆయన జైలు సెల్లో ఎలా కూర్చుంటాడో తెలుసిన As a wretched human being, he sits in the jail. Because I know somebody's son, I know you're not going to go to the court. But I know you're not going to go to the court. Very big loss for him. Now, I know that reputation is not going to be everything. Everything is gone. If I can't tell you, I can't tell you. But he's not going to be the only thing. Is he comforted? Did he enjoy any comfort out of it? So, I know that he's not going to be the only thing. He's not going to be the only thing. వంద రూపాయల కాగితం పురుషార్థం కాదు ఆ వంద రూపాయల కాగితంతో మీరు చాక్లెట్ల బాక్స్ ఒకటే కొన్ని ఎదురుకున్న పెట్టారనుకోండి అది కూడా పురుషార్థం కాదు అది నోట్లో వేసేసుకున్నారనుకోండి అది కూడా పురుషార్థం కాదు మరి ఇంకేమిటండి పురుషార్థం ఇంకేమీ పురుషార్థం కాబట్టి ఇంక పురుషార్థం ఏంటండి అంటే మన ప్రసన్నత ఏ పురుషార్థం ఉన్నటువంటి ప్రసన్నత ది కంపోజర్ ఆఫ్ ది మైండ్ దట్ ఈస్ ది పురుషార్థ కానీ చిత్రం ఏంటంటే మనిషి కోరిది మనఃప్రసన్నతే కానీ ఆ సంగతి వాడికి తెలియదు వాడు ఏమనుకున్నాడంటే డబ్బుల్లో ఉంది డబ్బులులో పురుషార్థం ఉందనుకుంటాడు చూడండి ద పురుషార్థ లాస్ట్ ఎవరివే హీ థింక్స్ దట్ మనీ హ్యాస్ పురుషార్థ విత్ ఆ రూపాయి కట్టల్లో పురుషార్థం ఉందనుకుంటాడు లేకపోతే ఆ రూపాయి కట్టలను ఖర్చు పెట్టి సంపాదించేటువంటి పదార్థములలో పురుషార్థం ఉందనుకుంటాడు వాట్ ఏ మిస్టేక్ పురుషార్థం ఇక్కడ లేదు అక్కడ లేదు సో పురుషార్థం విషయంలో మనిషి పొరపాటు చేసే అవకాశం ఉన్నది అది మీమాంసకులకు కూడా చెప్తున్నారు ఆయన శంకరులు ఎరివాడ కర్మ పురుషార్థం కాదు యు యు నోటీస్ దాట్ వైదికుడు ఏమనుకుంటాడంటే ఈ లౌకిక భోగాలు లోకంలో ఉండే భోగాలు పురుషార్థం కాదు ఈ కర్మ చేస్తే స్వర్గంలో ఉండే భోగాలు పురుషార్థం అనుకుంటాడు అవి మాత్రం పురుషార్థం ఎలా అవుతాయి ఒకంత లోతుగా ఆలోచిస్తే స్వర్గ భోగాలు కూడా పురుషార్థం కాదు పోనీ ఒకవేళ స్వర్గ భోగాలు పురుషార్థం అని అంగీకరించినా సో స్వర్గం పురుషార్థం అవుతుంది కానీ కర్మ పురుషార్థం కాదు కర్మ ఊరికే పురుషార్థానికి సాధనం గనక మనం స్వీకరిస్తున్నాం సో ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ది ఫైనల్ గోల్ ఇట్ ఈస్ లైక్ రూపీస్ రూపీస్ ఆర్ నాట్ ది గోల్ ఫర్ ఎనీ పర్సన్ వాట్ ఎవర్ కంఫర్ట్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ రూపీస్ దట్ ఈస్ ది గోల్ సపోజ్ మీకు ఒక కోటి రూపాయలు ఇచ్చే సహారా ఏడారిలో వదిలిపెట్టేసామనుకోండి ఏం చేస్తారో కోటి రూపాయలు కంఫర్ట్స్ పురుషార్థం మీకు అన్ని కంఫర్ట్స్ ఇచ్చో గదిలో కూర్చోపెట్టామనుకోండి కెన్ యూ ఎంజాయ్ లైఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాడ్ డౌట్ దట్ ఇన్స్పైట్ ఆఫ్ ది బెస్ట్ పాసిబుల్ కంఫర్ట్స్ యుద్ధ ప్రిన్స్ ఫిలిప్స్ కొడుకు హీ వాజ్ హీ వాజ్ హీ హేక డ్రగ్ ఎక్సైట్మెంట్ ఇస్తుంది అన్న డయానా అని ఒక ఉండి చూడండి ఆవిడ కొడుకు పెద్ద వాడు స్విట్జర్లాండ్ లో కాస్ట్లీయెస్ట్ స్కూల్లో చదువుతూ ఉంటాడు క్యానబిస్ వాడాడు ఎందుకు వాడాడు అంటే దెర్ ఇస్ నో ఎంజాయ్మెంట్ ఇన్ లైఫ్ హీ హాస్ గట్ ఎవరి ఎంజాయ్మెంట్ బట్ దేర్ ఇస్ నో ఎంజాయ్మెంట్ ఇన్ లైఫ్ ఈ డ్రగ్ మాలిక్యూల్లో ఏమైనా ఎంజాయ్మెంట్ ఉంటుందా అని ట్రై చేశాడు సో దిస్ ఈస్ వాట్ లైఫ్ అంటే నేను ఆ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే ఆ కూరడ్ మీద నాకేం వ్యతిరేకం ఏం కాదు నాకేమో అతను తెలుసున్నవాడు కూడా ఏం కాదు జస్ట్ just because జస్ట్ బికాస్ యూ హ్యావ్ ఆల్ పాసిబుల్ కంఫర్ట్స్ ఇఫ్ యూ ఫీల్ దట్ లైఫ్ విల్ బి హ్యాపీ అంత పొరపాటు అధికార మానవుడు గ్రహించడానికి చాలా వివేకం ఉండాల్సింది కమింగ్ టు ది పాయింట్ శాస్త్రము శృతులు మనకి కర్మల్ని ఉపాసనల్ని ముక్కు మూసుకోవడాల్ని అలా కలిపిల్చి ఇలా వదిలిపెట్టడాన్ని వీటన్నింటినీ పరమతాత్పర్యంగా బోధించటము కోసం రాలేదు ఇవన్నింటినీ బోధించుతో ఉండవచ్చుగాక కానీ వీటి ద్వారా శాస్త్రం బోధించదలుచుకున్న సత్యం ఒకటి ఉన్నది వాటన్నింటికి దారి వేసేందుకే ఇవి గాని కేవలం ఇవ్వే తాత్పర్యం కాదు సో ఆ పరమ పురుషార్థము దాన్ని ఉపదేశించడం కోసం ఉన్నాయి కాబట్టి శృతి శృతికి కర్మయందు తాత్పర్యము అని నువ్వు పొరపాటుకోవడం దట్ ఈ శృతికి కర్మ ఎందు కాదు తాత్పర్యం ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తారు ఉద్యోగం తాత్పర్యంతో ఉద్యోగం చేస్తారా కాదు ఆ ఉద్యోగం వల్ల ధనం వస్తుంది ధనం కూడా తాత్పర్యం కాదు ఆ ధనంతో మీరు కుటుంబాన్నంతరినీ కూడా చక్కగా రక్షించుకోగలుగుతారు అది కూడా పరమ తాత్పర్యం కాదు సో అప్పుడు మీకు ఒక కంఫర్ట్ ఉంటుంది ఇన్నర్ కంఫర్ట్ నేను నా కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించుకున్నాను నా డ్యూటీ నేను ఫుల్ఫిల్ చేశాను అనే కంఫర్ట్ అదిగో దట్ ఇన్నర్ కంఫర్ట్ పురుషార్థం అంతవరకు ఏది పురుషార్థం కాదు ఒకవేళ ఏ కారణం చేతనైనా ఇవన్నీ ఉండా ఇన్నర్ కంఫర్ట్ లేదనుకోండి మీకు పురుషార్థం సిద్ధించలేదు ఒకవేళ ఇవేమీ ఒకవేళ తక్కువ ఎక్కువ ఇవి తక్కువ ఉన్నప్పటికీ ఇన్నర్ కంఫర్ట్ ఉందనుకోండి మీకు పురుషార్థం సిద్ధించినట్టే కాబట్టి పురుషార్థం ఎక్కడుందో గుర్తుపట్టాలి కానీ రాంగ్ ప్లేస్ లో పురుషార్థాన్ని పారవేసుకోకూడదు పీపుల్ అంటారు ఐ లాస్ట్ మై హార్ట్ అంటారు యూ షుడ్ నాట్ లూజ్ యువర్ హార్ట్ ఎందుకంటే మనకు ఉన్నదే హార్ట్ అది ఆరు వంతా అయిపోతే వరడదిన స్థలాల్లో ఫైనల్లీ యు ఆర్ లెఫ్ట్ విథౌట్ ఎనీ సోల్ అలా ఉండకూడదు ఎనీవే దాన్ని వివరిస్తారాయన విద్యోపదేశపరా తావత్ శృతి సంసారాత్ పురుష మోక్షయత్య సంసార హేతో అవిద్యా విద్య నివృత్తి కర్తవ్యా విద్యా ప్రకాశక ప్రవృత్తేతిరోధ ఇప్పుడు శ్రుతి విద్యోపదేశపరాృతి విద్యను ఉపదేశిస్తోంది ఇప్పుడు విద్యను ఉపదేశిస్తున్న శృతికి పరమ తాత్పర్యం ఏమిటి కేవలం మీకు ఏవో కొన్ని వాక్యాలను ఉపదేశించటము కొంత అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము అదే తాత్పర్యం అది కూడా కాదు మరి పరమ తాత్పర్యం ఏమిటంటే పురుష సంసారాత్ మోక్షయత్య పురుషునకు పురుషుడంటే మానవుడు మానవునకు సంసారము నుండి మోక్షమును లభింపజేయవలను సంసారము నుండి విముక్తి కలిగిట్లాగా వాడికి హెల్ప్ చేయాలి అది శృతి యొక్క తాత్పర్యం విద్యని బోధించే సందర్భంలో కూడా విద్యని బోధించినా కర్మని బోధించినా ఏది బోధించినా శృతి యొక్క పరమతాత్పర్యం ఏమిటంటే మానవుడు సంసారం నుంచి బయటపడాలి సంసారము అంటే ఏమిటో తెలుసు అనేక రకాలుగా సంసారాన్ని డిఫైన్ చేయొచ్చు నేను ఒకటి రెండు డిఫినేషన్స్ ఇస్తాను మీకు ఐడియా రావడం కోసం ఒకటి పునరపి జననం పునరపి మరణం అది సంసారం జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉండటమే ఏదో మానవ జన్మొచ్చింది ఇవ చిన్న చిన్న కోరికలు అసందర్భపులైన కోరికలు వెంటబడి ధనాన్ని సంపాదించేటువంటి వ్యామోహంలో పడి మనం అధర్మం చేసినట్లయితే ఈ జన్మ పోయి ఏదో పశుపక్షి ఆది జన్మ వస్తుంది తర్వాత పుణ్యం చేసుకుంటే మా స్వర్ దేవతా జన్మ వచ్చిన కొంతకాలానికి అదిపోయి మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది సో ఈ విధంగా జాతస్య ధ్రువం ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్యచలా పుడుతూ ఉండడం చూస్తూ ఉండడం అన్నట్టుగానే ఇది సంసారం తర్వాత ఇది లాంగ్ రేంజ్ సంసారం ఒక షార్ట్ రేంజ్ సంసారం ఒకటి ఉంది అదేటో తెలిసిన సుఖం దుఃఖం సో నేను ఒక వ్యక్తిని ఈ వ్యక్తికి నా చుట్టూ కొంత సెటప్ ఉంది సెటప్ అంటే ఇల్లు వాకిలి భార్య బిడ్డ పిల్లలు డబ్బు ఉద్యోగం బ్యాంకు బ్యాలెన్సు ఇన్సూరెన్సు ఇదంతా సెటప్ ఓకే సెటప్ అంటే నేను నీకు అర్థమైపోయింది కదా సెటప్ ఈ సెటప్ ఉన్నంతకాలం నేను సుఖిని యు టేక్ యువర్ సెల్ఫ్ లైక్ దాట్ ది మూమెంట్ యూ డూ దట్ యుర్ వాళ్ళ నరబుల్ ఎందుకంటే ఈ సెటప్ దాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం కష్టం ఈ మారుటీ కార్ను మెయింటైన్ చేయడం ఇంకా తేలిక ఓ మొత్తం చెప్పాలి టైర్ బాగుంటే చక్రం బాగుండదు వీరింగ్ వీలు బాగుండదు అది బాగుంటే తలుపు బాగుండదు ఏదో ఒకటి అలా గడగలాడుతా వల్లి వారుదీ గారు కాబట్టి వాళ్ళు అబ్బాసిడర్ గారు ఏదో ఒకటి దాన్ని మెయింటైన్ చేయడం ఈజీ ఈ ఈ సంసారపు సెటప్ ను మెయింటైన్ చేయడం కష్టం ఎందుకంటే దీంట్లో ఎప్పుడు ఏది తుస్సు ఉంటుందో మనకే తెలియదు హఠాత్తుగా అన్ని బాగానే ఉన్నాయి వీడికో ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారో ఎవరో సిస్టర్కి ఏదో అయింది వీడి సెటప్ గడబడైపోయింది సో ఈ విధంగా ఈ ఈ సెటప్ మ్యానికులేట్ చేస్తూ దీన్ని దీన్ని పరిరక్షించడం కోసం మ్యానుపులేట్ చేస్తూ ఉంటాడు ఎంతో దుఃఖాన్నైనా మానవుడు అనుభవిస్తాయి ఈ వీడు ఎంత మ్యానుకులేట్ చేసినా అది బ్రేక్ అయిపోతుంది ఎందుకంటే ఇట్ డజంట్ ఫాలో హిజ్ విషస్ ఇట్ ఫాలో నేచర్స్ లాస్ ఆ నేచర్స్ లాస్ కి విరుద్ధంగా వీడు మనస్తత్వాన్ని తయారు చేసి పెట్టుకుంటాడు నేచర్స్ లా ఎలా అయితే ఉందో దానికి ఆపోజిట్ వీడు బయట వర్షం కురుస్తుంటే వీడికి వర్షం కెట్టదు బయట ఎండ కాస్తే ఎండ అంటే చికాకు బయట చనిస్తుంటే చదివి ఇబ్బంది పడుతుంది హీ ఐసోలేట్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ నేచర్ బస్ you do that the situation is ripe for a load of sorrow the more you isolate civilization antaru what do you mean by civilization civilization ante prakrutiki dooranga jarige prayatna prakruthi nunchi mannu mana ekshanalu isolate chestu pettukunnamu aa kshanalone ante nenu velli chatna kinda chaavala kinda makaan cheyam antaru ledhu i am talking about an attitude so eppudaithe manamu aa setup okati ప్రపంచమంతా ఎలా పోయినా పర్వాలేదు ఈ సెటప్ బాగుండాలి అనే స్థితిలో ఎప్పుడైతే ఉంటామో ఆ సెటప్కి చిన్న చిన్న విఘాతాలు రోజు జరుగుతూ ఉంటాయి పెద్ద విఘాతం కూడా జరుగుతుంది కాబట్టి వీఆర్ వెరీ వల్న ఈ దుఃఖ ప్రవాహంలో అప్పుడప్పుడు ఓపెసరంత సుఖం వస్తూ ఉంటుంది ఆ సుఖం వచ్చినప్పుడు నా అంత మునగా లేడు మరుక్షణం అంతా భాగ్యుడు లేడు ఈ విధంగా సుఖ దుఃఖముల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు దీని పేరే సంసారము చాలు లేండి ఇంతవరకు మళ్ళీ ఇంకా సందర్భం ఈ సంసారానికి డెఫినేషన్స్ మళ్ళీ చెప్తూనే ఉంటాను ఇవన్నీ ఇంతకుముందు చెప్పినవే ఇవ ఈ సంసారం నుంచి ఈ లాంగ్ రేంజ్ సంసారం నుంచి షార్ట్ రేంజ్ సంసారం మొత్తం మీద ఓవరాల్ గా సంసారం నుంచి మానవుడికి విముక్తిని కలిగించాలి అందుకోసం శృతి బయలుదేరింది అంతేగాని ఓ బండరాయంత కర్మనో లేకపోతే విద్యనో మన పెట్టి దీన్ని మోస్తూ ఉండరా అని అందుకోసం కాదు శృతి బయలుదేరత పీపుల్ ది ఫెయిల్ టు అండర్స్టాండ్ dharma shastras and vedas properly they think that vedamo ante it's a set of unforgiving laws laws unta ipone laws 1 2 3 4 5 padinchava get crash into heaven padinchaleda ayipoyindi pa nee paneitu you will be taken to task unforgiving forgive jesi paney ledha sir is it is that the uh, what vedam is రెలిజియన్స్ అలా తయారయ్యాయి ఈ రెలిజియస్ అప్రోచ్ ఈజ్ అ వెరీ ప్రాబ్లమాటిక్ అప్రోచ్ వాళ్ళు ఏవో కొన్ని లాస్ రాసుకుంటారు వీడి కాకపోతే వీడి తాత ఎవడో ఒకటి రాస్తారు ఆ లాస్ని వీడి ఇంటర్ప్రిటేషన్ ఆ ఇంటర్ప్రిటేషన్లో అంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అలూక్ష ధర్మక మహస్యు అలాగే వాళ్ళు కొద్దిమంది మహాత్ములు ఉంటారు ఆ లాస్ చూస్తూ ఉంటే నేను వానప్రస్థ ధర్మాలు చదువుతున్నాను వానప్రస్థ ధర్మాల్లో ఏమనుందంటే రోజు కోడిగుడ్డు పరిమాణం కోడిగుడ్డు అండం కోడిగుడ్డు అంటే మరి కోడిగుడ్డు చిన్నా పెద్ద కూడా ఉంటాయి ఉంటాయేమో అని అనుకుంటున్నాను నేను ఐఎమ్ నాట్ షూర్ సో ఏ పెద్ద సైజు కోడిగుడ్డు తీసుకోవాలా చిన్న సైజు కోడిగుడ్డు తీసుకోవాలా కోడిగుడ్డు పరిమాణం ముద్దలు పన్నెండు ముద్దలు తినాలి ఒకేసారి తినాలి ఇది వానప్రస్థ ధర్మం ఈ చ్యాపస్తంభ అని విద్యారణ స్వామి కింద భాష్యంలో రాసిపెట్టారు విద్యారణ్యుడో బ్రవాళం అనుకుంటే ఆయనకు వెళ్ళి ఆపస్త కోట్ చేశారు ఇప్పుడు ఈ ధర్మాన్ని నేను రాసేసి మీకు చెప్పేశాను అనుకోండి ఏమన్నా అసలు దానికి ఏమైనా సందర్భం ఏమన్నా ప్రాక్టికల్ గా అనిపిస్తుందా మీకు ఈ ధర్మం మీరు పాటించకపోతే మీకు వానప్రస్థాశ్రమం లేదు అవతలక పండు మీరు నరకంలో పడి పద్ధతులు అని నేను చెప్పాను అనుకోండి వాట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఎయిట్ లాట్ ఆఫ్ కాంప్లెక్స్ అంతేనంటారా కాబట్టి అలా ఉండకూడదు అనేది ప్రాక్టికల్ గా ఉండాలి అనుచరణ అనుసరించ ఆచరణ యోగ్యంగా ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ మీకు వచ్చే ఆధారంలో డెబ్బై పర్సెంట్ కట్టమన్నారు అనుకోండి ప్రతివాడు ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేస్తుంది దీస్ ఈస్ అిస్టేక్ ఆఫ్ లా ఇది నెహ్రూబియన్ ట్యాక్స్ లా లో ఉండే మిస్టేక్ నెహ్రూ గారి కాలంలో ఎవడూ డబ్బు సంపాదించడానికి ఇన్సెంటివ్ లేదు వాడికి ఎందుకంటే వాడి కనుక న్యాయంగా బతకదలుచుకుంటే ఒక లక్ష రూపాయలు దాటి సంపాదిస్తే సంపాదించిన దాంట్లో డెబ్బై పర్సెంట్ గవర్నమెంట్ కట్ చేయాలి ఇంకెందుకు సంపాదించాలి వైషుడ్ అయ్యి వర్ణం అని దేర్ ఫోర్ దెర్ ఇస్ నో ఇన్సెంటివ్ టు వర్క్ ఎందుకంటే మీరు కనుక ఎక్కువ వర్క్ చేశారనుకోండి మీరు ఎక్కువ ధనాన్ని సంపాదిస్తారు అది ఆ ధనాన్ని పరిరక్షించుకోవాలంటే మీరు పోలీసులకి వీళ్ళకి లంచాలైనా ఇవ్వాలి లేకపోతే ఉన్నతంతా తీసుకెళ్ళి గవర్నమెంట్ కనుక అంటారు ట్యాక్స్ లాస్ ఆ రాంగ్ ట్యాక్స్ అవన్నీ సరి ఇప్పుడు నార్మల్ లెవెల్కి పట్టుకొచ్చారు మన వాళ్ళు యాభై ఏళ్ళలో అసలు ఇంకా ట్యాక్స్ లాస్ కొంత లాజికల్గా తయారయ్యాయి ఒకప్పుడు ట్యాక్స్ లాస్ నెహ్రూ గారి కాలంలో చాలా అధ్వానంగా ఉండేవి ట్యాక్స్ లాస్ సో అలా ఉండకూడదు లా లా ఎలా ఉండాలంటే ఆచరణయోగ్యంగా ఉండాలి నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే సో ఒక పెద్ద బండరాయి లాంటి కర్మనో లేకపోతే విద్యనో మీ నెత్తి మీద పెట్టి దీన్ని మోస్తూ ఉండండి మోసారా యూ విల్ బి సేవ్ మోయలేదా యు ఆర్ డిస్ట్రాయిడ్ ఈస్ దట్ ది వే శృతి టాక్స్ నో దర్ ఈస్ నాట్ ది shruti శృతి యొక్క తాత్పర్యం ఏమిటంటే మానవుణ్ణి ఈ సంసార దుఃఖం నుంచి నివృత్తి చేయటం కోసం శృతి బయలుదేరింది ఆ సత్యాన్ని మనం విస్మరించరాదు సో అయితే సంసార హేతో అవిద్యాయా నివృత్తి ఈ సంసారం ఇలా ఉంది లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ సంసారం ఉంది ఈ ఈ సంసార దుఃఖానికి హేతు ఏమిటి అని మీరు ignorance se ఇగ్నొరెన్సే దుఃఖం మీరిది తెలుసుకోండి నేను అనుభవం మీద చెప్తున్నాను ఇగ్నరెన్సే దుఃఖ హేతు ఇగ్నరెన్స్ కనుక లేకపోతే అజ్ఞానం కనుక లేకపోతే మీకు దుఃఖానికి హేతువే లేదు అసలు కేవలము మీ రాంగ్ ఐడియా మనిషి ఒక రాంగ్ ఐడియా పెట్టుకుని ఆ రాంగ్ ఐడియా మూలంగా మహా దుఃఖాన్ని అనుభవిస్తూ ఇది మన జీవితంలో మనకు అనుభవానికి వచ్చే విషయం నేను ఎంతోమందిని చూశాను కేవలము ఒక రాంగ్ యాటిట్యూడ్ మూలంగా దర్సన్ గుసాన్ సఫరింగ్ అండ్ హీ కాసెస్ సో మచ్ సఫరింగ్ టు పీపుల్ అరౌండ్ హిమ్ హీ సఫర్స్ అండ్ హీ మేక్స్ అదర్స్ టు సఫర్ మనం ఆ రాంగ్ ఐడియా పాయింట్అవుట్ చేసి ఆ ఐడియా రాంగ్ మేస్తారు దాన్ని మీరు సరిదిద్దుకోండి మనం చెప్పామనుకోండి వాడు అదృష్టం బాగుని వాడు విన్నాడు అనుకోండి వాడు సుఖపడిపోతాడు వాడు అదృష్టం బాగులేదనుకోండి వాడు విన్నాడు ఆ నువ్వు నాకు చెప్పింది నువ్వేవడో నాకు పైగా అహంకారం ఒకటే అహంకారం గోడ కింద నిలబడుతుంది రూపం జ్ఞానానికి మనకి ఒక పెద్ద గోడ అహంకారం అహంకారం అంతటి గోడ అంతటి భయంకరమైన ఆతంకము జ్ఞానానికి మరొకటి సో నువ్వేమిటి నాకు చెప్పేది నేను ఒక ఆయనతోటి మీరంత తీవ్రమైన రాగద్వేషాలను కలిగి ఉండడం శోభనియట్లేదు శోభనిచ్చి శోభగా లేదు చాలా చాలా సందర్భంగా ఉంది అని నేను చెప్పాను అండి నాకు చెప్పేది ఆయన మీద ఉండే ప్రేమతో చెప్పారు ఓకే ఫస్ట్ హీ సఫర్డ్ అండ్ సఫర్డ్ అండ్ సఫర్డ్ కేవలము రాగద్వేషం ఒక ఆయన నాతో ఉన్నారు ఆ ఫలానా వ్యక్తికి నేనంటే చాలా ద్వేషం అండి వాడు దృష్టి చూడండి అంటే నేను మీరు పొరబడ్డారు మెస్టర్ మీరు ఇంటర్పరేట్ చేసేస్తున్నారు అంటాను ఆయన నేను బాగా ఎరుగుతున్నా ఆయన మనస్సుని ఆయనకి మీరంటే గౌరవమే కానీ ద్వేషం కానీ అనాదరం కానీ లేదు ఆయనకి మీరంటే గౌరవమే ఉన్నది ప్లీజ్ నోట్ డిస్ ఫ్యాక్ట్ అని నేను చెప్తే ఈయన ఏమన్నారు మాతో వాడి పక్షాన్ని చేరవు నువ్వు అన్నా అంటే నేను చెప్పాను నేను నేను కరుణతో మీకు చెప్తున్నా మీరు పాపం కష్టపడుతున్నారని మీ కష్టాన్ని తీర్చడం కోసం నేను చెప్పాను ఆయన పక్షాన్ని చేరడం ఏమిటి అవివేకానికి కూడా ఒక స్థానం ఒక పద్ధతి ఉంటుంది హీ డి నాట్ నిజంట్ సో హీ సఫర్ సో మీరు యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ యూ హ్యావ్ ఎ రాంగ్ నోషన్ బికాజ్ ఆఫ్ హుచ్ యూస్ అఫర్ రాంగ్ నోషన్ లో మీరు సఫర్ అవుతారు ఇంకా అర్ధగంటే ఏం సఫర్ కాదు ఒక ఆయన ఒక అనారోగ్యం చేసి బాధపడుతున్నారు అనారోగ్యం చేసి బాధపడుతుంటే ఆయన ఏదో మందు వాడుతున్నారు ఏం ముందు వాడుతున్నారంటే ఏదో ఆయుర్వేద ముందు వాడుతున్నారు నేను అన్నాం చూడండి మీరు ఆయుర్వేద ముందు వాడండి మంచిదే కానీ ఆ మందు అది స్టాండర్డ్ చేసిన మందు కాదండి వీళ్ళు దాన్ని తరువాత స్టాండర్డైజ్ చేసినటువంటి పరిస్థితి కాదు తర్వాత మీకు ఉన్నటువంటి వ్యాధి ఏదైతే కలదో దీనికి మీకు అలోపతిలో ఇమీడియట్ సొల్యూషన్ ఉంది ఇమీడియట్ కాబట్టి మనకి వ్యాధి తగ్గడం ముఖ్యం మనకు ఆయుర్వేదం అయితేనేటు హోమియోపతి అయినట్టు అలోపతి అయితేనట్టు వ్యాధి తగ్గడం ముఖ్యం కదా కాబట్టి నా మాట వినండి డోంట్ గో ఫర్ ద అన్నెసరీ సెంటిమెంటాలిటీ ఐ టు లైక్ ఆయుర్వేదం బట్ నాట్ ఇన్ దిస్ కేస్ మీరు డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి మీకు తగ్గిపోతుందని నేను చెప్పాను లేదండి మనం ఆయుర్వేదాన్ని సపోర్ట్ చేయాలండి యూ షుడ్ సపోర్ట్ ఆయుర్వేద ఓకే సపోర్ట్ ఇట్ సో ఐ మెట్ హీమ్ ఆఫ్టర్ వన్ మంత్ ఏమైందండి అన్న ఎలా ఉన్నారు మీ ఆరోగ్యంలో నా మాట వెళ్ళడం ఈజ్ నాట్ ది ఇష్యూ అంటే ఆయన మీరు చెప్పినట్టే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది అన్న ఇప్పుడైనా వెళ్ళండి డాక్టర్ ఈవెంట్ గాన్ వన్ అవర్లో పోయింది ఒక టూ డేస్లో అవి అధిపోయింది సో వన్ మంత్ ఆయన సఫర్ అయితే దేని కారణంగా సఫర్ అయ్యాలంట Because of an idea, he suffered. So, Ayurveda, I can't say it. An idea, correct. If there is an infection, Ayurveda, I will give you the help of Alopathy. That's right. I'll give you the help of my advice. It's practical. Wisdom is the key. Meaningless sentimentality is not necessary. So, you should be wise. If you have a wrong notion, you suffer. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే కేవలము దుఃఖానికి అజ్ఞానమే హేతువు అని చెప్పడం కోసం చెప్పాను చాలామంది ఏమనుకుంటారంటే నా దుఃఖానికి మా నైబర్ హేతువను లేకపోతే మా మావగారు హేతువను పిల్లనిచ్చిన మావగారు ఆయన అందరికీ మావ పిల్లనిచ్చిన మావగారు అంటే లోపువ సో ఆయన హేతు అని చెప్పేసి వీడి యవ్వనం అంతా కూడా మావగారిని దిగుతో బతుకుతుంది యవ్వనం అంతా కూడా ఏమిటే అంత కష్టంగా ఉన్నాడంటే మా మామగారు నాకేమో సరిగ్గా మర్యాద చేయలేదు పెద్ద రాంగ్ నోషన్ ఈ కోసమే తర్వాత పదేళ్ల తర్వాత కలిసి మీ మామగారు నీకు మర్యాద ఉండబోయే మావగారు అంటే ఆయన ఎప్పుడో స్వర్గానికి పోయాడు ఇంకా మర్యాద అని అంటాడు సో హీ హీ కమ్అవుట్ ఆఫ్ దట్ రాంగ్ ఐడియా బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ టు టెన్ ఇయర్స్ వర్క్ హిమ్ టు కమ్అట్ ఆఫ్ దట్ రాంగ్ ఐడియా అండ్ హూ ఈజ్ ది లూజర్ ఫర్ దిస్ టెన్ ఇయర్స్ దిస్ వెలో ఇస్ ది లూజర్ మావగారు ఏం లూజర్ కాదు ఆయన వీడు పుస్త ముడేసిన తర్వాతనే నీకు ఈ లెఫ్ట్కి వేలో ఉంది సో a wrong notion makes a person to suffer. మీరు మీ స్వరూపం విషయంలో చాలా పెద్ద అపరాధాన్ని చేస్తున్నారు యూ హెవ్ మేడ్ ఎ వెరీ గ్రేవస్ మిస్టేక్ యూ డోంట్ నో వాట్ యు ఆర్ ప్రాపర్లీ యూ థింక్ రాంగ్లీ అబౌట్ యువర్ సెల్ఫ్ రాంగ్లీ యు థింక్ దట్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆల్ రాంగ్ ఐడియాస్ దాంతో ఈ సంసారంలో మానవుడు చాలా దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు కాబట్టి వీడిని సంసారం నుంచి విముక్తుని చేయటం కోసం ప్రయత్నిస్తోంది శ్వరుటి ఆ సంసార విముక్తికి కర్మ సహకరిస్తే కర్మం చెప్తుంది విద్య సహకరిస్తే విద్యను చెప్తుంది ఏ లెవెల్లో ఏది అవసరమో దాన్ని చెప్తుంది అంతేగాని కర్మ విద్య ఇవేమైనా మనకి కర్మాను విద్య ఆరు కమిటెడ్ కర్మ విద్య ఆర్ వాట్ వేర్ నాట్ కమిటెడ్ టు ఆల్ దీస్ థింగ్స్ వేర్ కమిటెడ్ సంసార విముక్తి దుఃఖ విముక్తి దట్ ఈస్ ది పురుషార్థ శాస్త్రం పురుషార్థాన్ని చెప్పడానికి వచ్చింది దుఃఖ నిర్మూలనము అందుకోసం వచ్చింది కానీ కర్మాన ఒక బండరాయి మన ఎత్తిమీ పెట్టడానికి యావజ్జీవం అగ్నిహోత్రం జ్యుహోతి అనవ బండరాయి మీత్తిమీ పెట్టేసి బతికున్నంతకాలం అగ్నిహోత్రం చెయ్యి అయిపోయిందంటే వీడి వీడు ఇంక కదలడానికి వీలు ప్రయాణం చేయడానికి వీల్లేదు ఎందుకంటే అగ్నిహోత్రం చేసుకోవాలి ప్రయాణం చేయాలంటే పొద్దున్నో అగ్నిహోత్రం సాయంకాలం అగ్నిహోత్రం ఇంక ప్రయాణం ఏం చేస్తుంది యావజ్జీవం అగ్నిహోత్రం చే తొంభై తొమ్మిది తొంభై ఏళ్ళు బతికాడనుకోండి ఎనభై తొమ్మిది ఏళ్ళ దాకా చేశాడు ఇంకా ఏడాది చేయలేదనుకోండి నాద్వాసయే ఎవడైతే అగ్నిని విడిచిపెట్టేస్తాడో వాడు దేవతలకి పెద్ద అపకారం చేసిన వాడు దేవతలు వీడిని నలకొట్టేయడం కోసం కాసు కూర్చున్నారు అన్నట్టుగా సో ఈ వాక్యాలన్నీ మనసులో బెంగ కాబట్టి శృతి యొక్క తాత్పర్యము కర్మ అనే ఒక బండరాయిని మన ఎత్తుని పెట్టడం కాదు శృతి యొక్క తాత్పర్యము పురుషార్థము ఉపదేశించి సంసారం నుంచి విముక్తిని కలిగించుట వన్స్ యు అండర్స్టాండ్ దిస్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ కర్మను వదిలిపెట్టేయమ్మం కర్మనీ చేస్తాం విద్యని తీసుకుంటాం ఏ పాలలో దేన్ని తీసుకోవాలో ఏ సందర్భంలో దేన్ని తీసుకోవాలో దాన్ని తీసుకుంటాం ప్రాణాయామము చేయాలి ఏమంటే స్వామిజీ మీరు ప్రాణాయామం చేస్తారా ఆ ప్రాణాయామం చేయను అంటే అంటాడు ఎక్కడ స్వామిజీయండి ప్రాణాయం చేయట్టినా వాట్ వాట్ యాటిట్యూడ్ ఇట్ is సో ఇతగా ఏం చేస్తాడు డబ్ అరవై ఏళ్ళు వచ్చేదాకా కూడా అంటూ ఉంటాడు తర్వాత చూసుకుంటాడు వెనక్కి తిరిగి ఏమిటి మనం సాధించింది ఏమీ ఉండదు ఈ ముక్కు ఇప్పుడు మామూలుగా ఉన్న వాడికి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ముక్కు అదా ఇట్ కెన్ బి ఎనిథింగ్ అదర్ దాంట్ వాట్ హీ హాజ్ ఎచీవ్ వాట్ హీ హాజ్ ఎచీవ్ నేను ఒక ఆయన్ని చూశాను గత నలభై ఏళ్ళు ఆయన యోగాభ్యాసూడు ఆయన యోగాభ్యాసమే ఆసనాలు వేయడం ఆసనాలు నేర్పడం ఇదే పని బట్ ఆయనకి నాకంటే కొత్త పెద్దదిగా ఉంది ఏమిటారు నేను డాక్టర్ గారిని అడిగాను ఆయన అడిగితే బాగుండదు కదా అంటే డాక్టర్ గారు చెప్పారు ఈ బాడీ ఒకటి ఉంది కదండి ఇది యవ్వనంలో ఉన్నప్పుడు క్యాలరీస్ని ఎక్స్పాండ్ చేసి ఎనర్జీని క్రియేట్ చేస్తుంది పెద్ద వయస్సు వచ్చేప్పటికి క్యాలరీస్ని ఫ్యాట్ కింద స్టోర్ చేస్తూ ఉంటుంది దాని స్వభావం అది అంటే నేను యోగం చేసినా అంతే యోగం చేసినా అంతే సో యోగా ఈస్ గుడ్ ఐటల్ యోగా ఈస్ గుడ్ బట్ పరమ పురుషార్థం మాత్రం కాదు కాబట్టి డోంట్ గెట్ స్టక్ ఎనీవే యోగం దగ్గర స్టక్ ప్రాణాయం దగ్గర స్టక్ అయిపోవటం ధ్యానం దగ్గర స్టక్ అయిపోవటం ఎక్కడ స్టక్ అవ్వకూడదు పరమ పురుషార్థము మోక్షము అదే ఆత్మజ్ఞానం చేత సిద్ధిస్తుంది అక్కడ దాకా వెళ్ళిపోవాలి స్మూద్గా పీహెచ్డి పాస్ అయిపోవాలి స్మూద్గా ఒకడు టెన్త్ క్లాస్ దగ్గర అయిపోతాడు ఒకటి బీఎస్సీ దగ్గర ఆగిపోతాడు ఒకటి ఎంఎస్సీ దగ్గర ఆగిపోతాడు అలా ఆగిపోతే మీకు పురుషార్థం పూర్ణ పురుషార్థం సిద్ధించదు ఏదో సంథింగ్ ఈజ్ ఆల్వేస్ దేట్ పీహెచ్డి దాకా వెళ్ళిపోయి పీహెచ్డి డిగ్రీ తీసుకుని బయటకు వచ్చేసేయాలి ఆత్మజ్ఞానము అంతవరకు ఎనివే సో సంసార హేతు అవిద్య ఆ పాయింట్ని గుర్తించాలి మీరు సంసార హేతు అవిద్యయా నివృత్తి ఓకే గుర్తించాము ఇగ్నరెన్స్ ఈస్ ది కాజ్ ఆఫ్ సంసార ఇప్పుడు సంసారానికి కాజ్ ఎవరు శనియా గురువా శుక్ర లేక ఇగ్నరెన్సా ఇగ్నరెన్స్ ఇస్ దిగ్న వాస్తు పురుషుడా పుష్పురుషుడు కూడా కాజ్ అయితే అవ్వచ్చు బట్ వయాది ఇగ్నరెన్స్ ఇగ్నరెన్స్ ఈజ్ ది కాజ్ ఆఫ్ సంసారం సో ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ కాజ్ ఫర్ సంసార నైబర్ ఈజ్ ది కాజ్ నేను మహాత్ముడిని కలిసాను ఆయన ఉన్నారు మా నైబర్స్ ఉన్నారండి వీళ్ళు వచ్చిన తర్వాత ఈ ఆశ్రమం అమ్మేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటే నేనున్నాను యూ ఫస్ట్ డూ లైక్ దిస్ మీరు ఎక్కడైతే ఆశ్రమం ఉందో చుట్టుపక్కల నైబర్స్ తోటి ఫస్ట్ యూ రికన్సైల్ యువర్ సే you are all or you are all brahma so stop looking like that then things will fall in place nu emo chuttu pakkana neighbors nu chusi edra yelaga janam madhyalo koni vachipodam dikmala ashram ikkadundeviti ana anukunna da now where he went i painante bus oka wrong notion it can destroy a whole setup so wrong idea రాంగ్ ఐడియా ఈజ్ ది బేసిస్ ఫర్ దుఃఖం రాంగ్ మోషన్ దిస్ వన్ షుడ్ రిపెట్మెంట్స్ దుఃఖం హి నామ ప్రజ్ఞాపరాధ ఏవా దుఃఖం అనేదంటే అది ప్రజ్ఞ యొక్క అపరాధం ప్రజ్ఞ అంటే అవగాహన అవగాహనా లోపం తప్పిస్తే మరి ఏమీ కాదు ఈ సత్యాన్ని మనం గ్రహించాలి ఇది అయితే ఇప్పుడు ఈ అవిద్య అజ్ఞానాన్ని ఎలా పోగొట్టాలి అజ్ఞానాన్ని పోగొట్టాలంటే జ్ఞానం valla పోతుంది చీకటిని పోగొట్టాలంటే ఏం చేయాలండి దీపం వెలిగించాలి త్రాడు చూసి పోవనుక్కున్నాడు ఇప్పుడు వాడు ఆ సర్ప భావన వల్ల దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు గుండె బీపీ పెరిగిపోయింది భయాన్ని పొందుతున్నాడు చెమట్లు కారుతున్నాయి చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఒకడు వచ్చి చెప్తాడు నీవు నాగదేవతోపాసన చేసినట్లయితే నీకు ఈ సొల్యూషన్కి ప్రాబ్లం వస్తుంది ఇంకొకడు అంటాడు నేను యజ్ఞం చేస్తాను నాగయజ్ఞము నీకు ఈ సమస్య పోతుంది నాకేమో నువ్వు కొంత ధనాన్ని ఏర్పాటు చేయి అని ఇంకొకటి అంటాడు ఇంకొకటి అంటాడు ఈ ఈ పాముని ఒక గన్ ఒకటి దగ్గర పెట్టుకుని ఉండాలి నువ్వు ఎప్పుడైనా పావు ఉన్నట్లయితే దాన్ని కాల్చి చంపేస్తే నీకు బెంగ ఉండదు అని ఇంకొకటి సలహా చెప్తాడు వీడు లౌకికుడు ఇలా వీళ్ళందరు సలహా ఇవన్నీ కూడా దే ఓంట్ సాల్వ్ ది ప్రాబ్లం దర్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్ దట్ ఈస్ అది పాము అనే భ్రాంతిని తొలగించాలి అది ఎలా తొలగుతుంది రజ్జు జ్ఞానం చేత తొలగిపోయింది అది త్రాడు అని తెలుసుకుంటే సత్పం అలాగే ఆత్మ అపూర్ణము అనే భ్రాంతిలో వీడు బతికేస్తూ ఉంటాడు ఆత్మస్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో సంసారం అవతలగిపో అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఇన్ ప్లేస్ కాబట్టి విద్యాప్రకాశకత్వైన ప్రవృత్త కాబట్టి ఈ శృతి యొక్క ప్రవృత్తి శృతి యొక్క ఎఫర్ట్ ఏమిటంటే విద్యను ఆత్మస్వరూపమును మీకు అందజేయండి అంతే శృతి యొక్క ఎఫర్ట్ కాబట్టి శృతి కర్మల్ని చెప్తోంది కర్మలకు విషయం లేదు కాబట్టి ఏమో కర్మవాక్యాలకే విరోధం వచ్చేస్తుంది దిస్ కైండ్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్ ఇట్ వాంట్ స్టాండ్ న విరోధ విరోధమేమీ లేదు తర్వాత ఏమీ కర్తాధికారక సద్భావ ప్రతిపాదన పరం శాస్త్రం విరుధ్యత ఏవాత్ నా చేత మీరు మళ్ళీ పూర్వపక్షే బాగానే ఉంది మీరు పెద్దోపన్యాసం బాగానే చెప్పారు ఏవమపి అంటే అర్థం అది చాలా పెద్దోపన్యాసమే చెప్పారు బాగానే ఉంది ఏవమపి అయినప్పటికీ కర్తాది కారకాలు ఉన్నాయా చెప్పండి మీరు కర్తాది కారక కర్తాకర్మ కరణము సంప్రదానము అపాదానము ఆధారము ఫలము వేడు ఏడు ఉన్నాయా లేదా మీరు చెప్పండి సద్భావ ఉన్నాయా లేదా అంటే అవి మిథ్య మిథ్యాన్ని మీరు అనాల్సి ఉంటుంది ఎందుకంటే ఆత్మ ఒక్కటే సత్యము ఇవన్నీ మిథ్యాన్ని మీరు అనాల్సి మీరు ఎప్పుడైతే కర్తాది కారకాలని మిథ్యని నువ్వు నిర్ధారణ చేసేవో కర్తాది కారకముల యొక్క సత్యత్వాన్ని బోధించే వేదవాక్యమున్నది అది దానికి విరోధం హౌ యూ కెన్ సాల్వ్ దట్ కర్తాధికారక సద్భావ ప్రతిపాదన పర నీ పురుషార్థం ప్రసక్తి పక్కన పెట్ట కర్తరాధికారకాలు ఉన్నాయా లేదో చెప్పు నువ్వు మిథ్య ఓకే కర్తరాధికారకాలు మిథ్య అయితే ఉన్నవి వాటి యొక్క సత్యత్వాన్ని వాటి యొక్క ఉనికిని బోధించేటువంటి వాక్యము విరోధం వస్తుందా రాదా వస్తుందంటే ఇది చేత కారకాస్తిత్వం